జై గురుదత్త యోగవాసిష్టం నిర్వాణ ప్రకరణం ఉత్తరార్ధం పదకొండవ భాగం శ్రోతలకు విజ్ఞప్తి పూజ్యశ్రీ కుప్ప వెంకటకృష్ణమూర్తి గారి యోగవాసిష్ట ప్రవచనాల్లోని ఈ భాగం శ్రీ దర్భాశాస్త్రి గారి కంఠస్వరంలో వింటారు దశరథ మహారాజ సభలో శ్రీరామచంద్రుడికి వశిష్ట మహర్షి తత్వబోధ చేస్తున్నప్పుడు అవిద్య ప్రసక్తి వచ్చింది ఆ అవిద్య గురించి వశిష్ట మహర్షి చెబుతూ శ్రీరామచంద్రుడితోనూ మిగిలిన సభాసుదులతోనూ అన్నాడు ఈ అవిద్య అంతం కనుక్కోవడానికి ప్రయత్నించిన విపశ్చిత్ రాజు అనే ఒక రాజుని ఇక్కడికి ఆహ్వానిస్తానో ఆయన యొక్క అనుభవాలు చెప్తాడు అని అంటే విపశ్చిత్ రాజుకి ఆహ్వానం పంపబడింది విపశ్చిత్ రాజు ఆ సభకు వచ్చి తన అనుభవాలను ఆ సభాసదులు అందరికీ తెలియజేస్తూ శవోపాఖ్యానం అనే ఒక ఉపాఖ్యానం చెప్తున్నాడు అందులో ఆకాశం నుంచి ఒక పెద్ద శవం కిందకు పడుతూ ఉండగా దాని కింద పడి నలిగిపోయిన విపశ్చిత్ అగ్నిదేవుడిని గురించి ప్రార్థన చేసి ఈ శవం ఎందుకు ఇలా పడుతుంది అని ప్రశ్నించాడు దానికి సమాధానంగా అగ్నిదేవుడు ఒక బోయవాడి కథను విపశ్చిత్ రాజుకి చెప్తున్నాడు అందులో భాగంగా ఒక ముని విపశ్చిత్ రాజుతో సంభాషణ చేస్తూ తనొక వృద్ధముని కలుసుకున్నట్టు తెలియజేసి ఆ వృద్ధమునికి ఈ బోయవాడితో మాట్లాడుతున్న ఈ మునికి జరిగిన సంభాషణ తెలియజేస్తున్నాడు ఆ సంభాషణలో ముని వృద్ధముని అడిగాడు కారణం సత్యమైతే కార్యము సత్యం కావాలి మట్టి ముద్ద ఒక సత్యం కుండ మరో సత్యం అలాగే పరబ్రహ్మ ఒక సత్యం జగత్తు మరో సత్యం కావాలి అప్పుడు బ్రహ్మ అద్వితీయమని మీరు ఎందుకు అంటున్నారు ఇలా అడిగితే వృద్ధముని ఆ మునితో సమాధాన విధంగా చెప్పాడు జగత్తు కూడా సత్యమే అనడానికి మట్టి ముద్ద కుండ ఉదాహరణ చెప్పావు బాగానే ఉంది మరి ఈ జగత్తులో ప్రతి పదార్థానికి ఒక కారణం ఉండాలి కదా మరి ఆకాశానికి కారణం ఏమిటి అక్కడ ఏ కారణము దొరకడం లేదు కారణం లేకుండా వచ్చింది కనుక ఆకాశం అంటే స్పేస్ చోటు అసత్యం అని చెప్పాలి ఆకాశమే అసత్యం అయితే దానిలో ఉండే పృథివ్యాధి పదార్థాలు సత్యం ఎలా అవుతాయి కనుక నువ్వు చెప్పిన యుక్తి కుదరదు అందువల్ల ్రహ్మ ఒక్కటే సత్యం అది అద్వితీయం ఈ మాట విని ముని అడుగుతున్నాడు వృద్ధముని అయితే ఈ ప్రపంచ పదార్థాలు అన్ని ఎందుకు కనిపిస్తున్నాయి వృద్ధముని సమాధానం ఈ విధంగా చెప్పాడు భ్రాంతి భ్రాంతి స్థిరపడ్డ కొద్ది ఆ పదార్థాలన్నీ స్థూల పదార్థాలనే అనుభూతి కలుగుతూ ఉంటుంది భ్రాంతి మొదట్లో ఎలా ప్రారంభం అయిందో అలాగే సాగిపోతూ ఉంటుంది సామాన్యంగా హిరణ్య మొదటి భ్రాంతి ఏ సంకల్పాలు చేసిందో అవి ఇప్పటికీ అలాగే సాగిపోతూ ఉంటాయి ఎప్పుడో చాలా విశేష సందర్భాలలో తప్ప వాటిలో మార్పు ఉండదు అలాంటి హిరణ్య గర్భ సంకల్ప ఫలంగానే ఒకప్పుడు కొన్ని లక్షల మంది కలిసి ఒకే రకమైన పాపపుణ్యాలను చేయవచ్చు తత్ఫలితంగా ఒకే రకమైన సుఖ దుఃఖాలను పొందవచ్చు వీటన్నిటినీ బట్టి నువ్వు గ్రహించవలసినది ఏమిటంటే ఈ ప్రపంచం మొత్తం అసత్యమని ఒక్క పరబ్రహ్మ సత్యమని మాత్రమే ఈ విషయం నూట నలభై తొమ్మిదవ సర్గలో వచ్చింది వృద్ధుముని ఈ మాటలు చెప్తూ ముని బోయవాడితో ఈ విధంగా అన్నాడు నాయన బోయవాడ ఆ విధంగా అతిథిగా వచ్చిన ఆ వృద్ధముని నాకు రకరకాలుగా తత్వబోధ చేసేసరికి నాకు పరిపూర్ణంగా తత్వజ్ఞానం కలిగింది అప్పటి నుండి నేను మళ్ళీ మునిగా మారిపోయాను ఆ వృద్ధముని నా దయతో నా ఉండిపోయాడు ఇదిగో ఆ పక్క గదిలో ఆయనే చూడు ఈ మాట విని పోయేవాడు ఆ మునితో అంటున్నాడు స్వామి మీరు చెబుతున్నదంతా మీ శిష్యుడి హృదయంలోకి మీరు దూరినప్పుడు మీకు కలిగిన స్వప్నానుభవం కదా అప్పుడు మీకు స్వప్నంలో కనిపించినవాడు ఇప్పుడు ఇక్కడ జాగ్రత్త మీ ఇంటిలో ఎలా ఉంటున్నాడు నాకెలా కనిపిస్తున్నాడు అంటే ముని సమాధానం చెప్తున్నాడు ఇది తెలియాలంటే నా అనుభవం ఇంకా కొంత నీకు తెలియాలి ఆ విధంగా వృద్ధముని చేసిన బోధకు నేను సంతోషించి ఆ విషయాలనే మరింత మననం చేసుకొని చివరికి ఈ ప్రపంచం అంతా భ్రాంతిమయమని గురు శిష్యులనే భావం కూడా భ్రాంతిలో భాగమేనని నిజంగా ఉన్నది ఒక్క పరబ్రహ్మమేనని రెండవది లేదు కనుక విడిచిపెట్టదగినది కూడా లేదని నిశ్చయానికి వచ్చాను అలా కొంతకాలం తరువాత నేను ఆ వృద్ధమునితో నా నూతన అనుభవాలను పంచుకుంటూ మాటల మధ్యలో ఇలా అన్నాను మహర్షి నేను పూర్వం మునిగా ఉండగా నా శరీరాన్ని పక్కన పెట్టి నా శిష్యుడి హృదయంలో ప్రవేశించాను కదా ఇప్పుడు ఒకసారి మళ్ళీ వెనక్కి వెళ్ళి ఆనాటి నా పాత శరీరం ఎలా ఉందో చూడాలి అనిపిస్తోంది అనుమతించండి స్వామి అని ఇలా అడిగితే వృద్ధముని ఏమన్నాడంటే ఇంకెక్కడి పాత శరీరం అయ్యా ఆనాటి నీ శరీరము నీ శిష్యుడి శరీరము నీ ఆశ్రమము అన్నీ ఎప్పుడో కాలిబూడుదయ్యాయి కావాలంటే స్వయంగా నువ్వే చూసుకో వృద్ధముని ఆ విధంగా చెప్పేసరికి పూర్తిగా నమ్మబుద్ధి కాక మనమే స్వయంగా చూసుకుందాం లే యోగధారణ లోకి ప్రవేశించాను అలా ప్రవేశిస్తూ ప్రవేశిస్తూ ఓ మహర్షి నేను మళ్ళీ తిరిగి వచ్చేదాకా తమరిక్కడే ఉండాలని మా గురువుగారికి అంటే ఆ వృధ మునిగారికి మనవి చేశాను ఆయన సరే అన్నాడు నేను వెంటనే యోగాగ్నిలోకి ప్రవేశించి వాయుస్వరూపాన్ని ధరించి ఆకాశం అంతా వెతికాను పూర్వం నేను ఏ కంఠద్వారంలోంచి శిష్యహృదంలోకి ప్రవేశించానో ఆ ద్వారం నాకిప్పుడు కనబడనేలేదు పోని బయటకు పోయేందుకు మరో దారి ఏదైనా దొరుకుతుందేమో అనుకుంటే అది దొరకలేదు తిరిగి తిరిగి అలసిపోయి వెనక్కు వచ్చి మళ్ళీ మా గురువుగారి అడిగాను మహర్షి ఇదేంటి ఎంత వెతికినా ఈ ప్రపంచంలోంచి ఆ ప్రపంచంలోకి పోయే మార్గమేం దొరకదేమిటి నేను ఇలా అడిగితే ఆ వృద్ధముని గారు నాతో అన్నాడు నాయన నువ్వు ఇప్పుడు ఆ పాత శరీరాన్ని భౌతికంగా ప్రత్యక్షంగా చూడాలి అనుకుంటున్నావు అది సాధ్యం కాదు కావాలనుకుంటే నీ యోగనేత్రంతో చూడగలవు అంటే నేను అడిగాను ఎందువల్ల ఆ మునివారు అన్నారప్పుడు నువ్వు అవస్థాత్రయాన్ని పరిశీలిద్దామనే ఉద్దేశంతో పరకాయ ప్రవేశ విద్యను ఆశ్రయించి నీ శిష్యుడి హృదయంలోకి ప్రవేశించి రకరకాల పరిశీలనలు జరుపుతున్న తరుణంలో బయట కారు చిచ్చులు కమే నీ ఆశ్రమం అంత కాలిపోయింది అందులో భాగంగా నీ శరీరము నీ శిష్యుడి శరీరము కాలిబూడిదేవిపోయాయి ఈ విషయం నూట యాభై సర్గలో వస్తుంది అందువల్లే నీకు ఆ పాత దగ్గరకు వెళ్ళేందుకు తగిన మార్గం ఇప్పుడు కనపడడం లేదు అలనాటి ఆ అనుభవ ప్రారంభ ప్రారంభదశలో నీకు అది అన్యదేహం అందులోనూ స్వప్న దశ కాని అభ్యాస బలం వల్ల అదే నీకు జాగ్రత్త దేశగా మారిపోయింది తదేవ స్వప్న ఏవాయం జగద్భావముపాగత నిర్వాణ ప్రకరణం ఉత్తరాార్థం నూట యాభై ఒకటవ సర్గ తొమ్మిదవ శ్లోకం ఈ దశలో నీకు మేము స్వప్న పురుషులో మాకు నువ్వు స్వప్న పురుషుడివే నిజంగా ఇక్కడ ఉన్నది చిదాకాశము మాత్రమే అది తనలో తనే ఉంది కావాలంటే నువ్వు ధ్యానంలోకి వెళ్ళి చూడు నీకే అర్థమవుతుంది ఈ విషయం నూట యాభై ఒకటవ సరుకులో వచ్చింది అప్పుడు బోయవాడ నాయన అలా చెప్పి మా గురువుగారు ఆ రాత్రి హాయిగా నిద్రపోయారు నాకు మాత్రం ఆ రాత్రి నిద్ర పట్టలేదు ఈ విషయాలను గూర్చి ఆలోచిస్తూ కూర్చున్నాను తెల్లవారింది మా గురువుగారు లేచి కూర్చున్నారు వెంటనే నేను ఏవం స్వప్నో ూప ఇది మే మతిహి నిర్వాణ ప్రకరణం ఉత్తరార్ధం నూట యాభై రెండవ సర్గ రెండవ శ్లోకం మహర్షి ఆలోచించగా ఆలోచించగా స్వప్నం సత్యమేనేమో అనిపిస్తోంది అన్నాను నా ఈ మాట విని ఆ వృద్ధమునిగా రన్నాడు నా మొహమాల్లే ఉంది నువ్వేమీ ఆలోచిస్తున్నావంటే జాగ్రత్త ప్రపంచానికి స్వప్న ప్రపంచానికి భేదం ఏమీ లేదు కనుక అయితే రెండూ సత్యాలు కావాలి లేకపోతే రెండు అసత్యాలు కావాలి అంతే కానీ వీటిలో ఒకటి సత్యమై మరొకటి అసత్యం కావడానికి వీలు లేదు అని ఆలోచిస్తున్నావు అయితే లోకంలో ప్రతివాడు వాడు స్వప్నం అసత్యమని నమ్మేస్తున్నాడు దానిని ఆధారంగా చేసుకుని కొందరు శాస్త్రకారులు జగత్తు కూడా అసత్యమేనని సిద్ధాంతీకరిస్తున్నారు నువ్వు ఇప్పుడు రాత్రల్లా ఆలోచించి ఏమి తేల్చావంటే లోకంలో ప్రతివాడు జాగ్రత్త సత్యమని గట్టిగా నమ్మేస్తున్నాడు కనుక దీనిని బట్టి స్వప్నం సత్యమేనని ఎందుకు చెప్పకూడదు అని ఈ మాట కూడా నువ్వు నిశ్చయంగా చెప్పలేకపోతున్నావు అందుకనే అనిపిస్తోంది అంటున్నావు నీ ఊగిసలాటకు కూడా తగిన కారణం ఉంది ఈ జాగ్రత్త ప్రపంచం సత్యమైన ప్రతివాడు నమ్మేస్తున్న మాట నిజమే కాని ఆ నమ్మకం వెనకాల బలమైన నిరూపణ ఏదైనా ఉంటే దాని దానిమీద ఆధారపడి మనం ముందుకు సాగవచ్చు సరిగ్గా ఆలోచిస్తే స్వప్నంలో ఉన్నంత మాత్రపు సత్యత్వం కూడా జాగ్రత్తలో లేదు అప్పుడు నేను అడిగాను అదెలా స్వామి అని దానికి ఆయన సమాధానం ఏమని చెప్పాడో తెలుసే ఆయన అన్నాడు ఇది కూడా అర్థం కావడం లేదా అందుకే నువ్వు బోయవాడికి గురువు కాబోతున్నావు అది అలా ఉంచు అసలు విషయం చెబుతా విను అన్నాడు ఇక్కడ సత్యం అంటే నీ ఉద్దేశం ఏమిటి అని ఆయన నన్ను అడిగాడు అప్పుడు నేను సమాధానం చెప్పాను ఒక కార్యానికి వెనకాల సరి అయిన కారణం ఉంటే అది సత్యం కుండకు వెనకాల మట్టి ముద్ద ఉంది కనుక కుండ సత్యం ముత్యపుచిప్ప మీద కనిపించే వెండి ముద్ర దగ్గర ఇలాంటి కారణం ఏదీ కనిపించడం లేదు కనుక అది అసత్యం అని నేను ఆ ముని పొంగవుడికి సమాధానం చెప్పాను అని ఈ బోయవాడితో మాట్లాడుతున్న మునివారు అంటున్నారు అప్పుడు వృద్ధముని నాకు ఏమి సమాధానం చెప్పాడో తెలుసా ఆ దృష్టితో చూస్తే స్వప్నానికి వెనకాల ఎంతో కొంత కారణం ఉంది జాగ్రత్త దశలో అనుభవాలు సంస్కారాలుగా మారి ఆ సంస్కారాలు స్వప్నదశలో నూతన పంచభూతాలను సృష్టి చేస్తున్నాయి అందువల్ల స్వప్నంలోని పంచభూతాలకు వెనకాల భౌతిక కారణాలు లేకపోయినా సంస్కార రూపమైన సూక్ష్మ కారణం ఏదో ఉందని చెప్పుకోవచ్చు ఆ విధంగా స్వప్నానికి ఎంతో కొంత సాధించవచ్చు ఈ మాత్రపు సౌభాగ్యం కూడా జాగ్రత్త దశకు లేదు అంటే నేను అడిగాను ఆయన్ని అదేమిటి స్వామి అని దానికి ఆయన నడు జాగ్రత్త దశలో కలిగే పంచభూతాలకు కారణాలు ఏమిటో ఊహించు అంటే అన్నాను భూమికి నీరు కారణం అంటాను నీటికి నిప్పు కారణం అంటాను నిప్పుకు గాలి కారణం అంటాను గాలికి ఆకాశం కారణం అంటాను ఇలా అంటే ఆ నాతో అన్నాడు మొత్తం మీద జాగ్రత్త పదార్థాలన్నీ ఆకాశంలోంచి రాలి అని తేల్చో ఇక వాటికి సత్యత్వం ఎక్కడి నుంచి తెచ్చో అప్పుడు నేను అన్నాను పూర్వకల్పంలోని జీవుల సంస్కారాలే ఇప్పటి ఈ కల్ప పదార్థాలకు కారణం అని అనొచ్చు కదా అంటే ఆ వృద్ధముని నాతో అన్నాడు అలా అన్నా కూడా ఇప్పటి ఈ జాగ్రత్త పదార్థాల వెనకాల సరి అయిన భౌతిక కారణం లేదు అని ఒప్పుకున్నట్టే అవుతుంది అదీ కాక పూర్వసంస్కారాలు కొంతసేపు నిలబడ్డాయి అంటే బాగుంటుంది కానీ ఎక్కువసేపు నిలబడి ఉన్నాయంటే బాగుండదు కిందడి ప్రళయం తర్వాత మళ్ళీ ఒక కల్పకాలం ఆగితే కాని సృష్టి మొదలు కాదు అని శాస్త్రాలు చెబుతున్నాయి అంత దీర్ఘకాలం పాటు పాత సంస్కారాలు యథాతథంగా నిలబడి ఉన్నాయి అనడం యుక్తియుక్తం కాదు కనుక స్వప్నానికి మిగిలినంతమాత్రపు సత్యత్వం కూడా జాగ్రత్తకు మిగలదు అందువలనే తత్వవేత్తలు జాగ్రత్త అసత్యమని దానిని బట్టి స్వప్నం కూడా అసత్యమని నిర్ణయిస్తున్నారు అంతేగాని స్వప్నాన్ని బట్టి జాగ్రత్త అసత్యం అని అనడం లేదు స్వప్న దశలో ఉన్నవాడు స్వప్నం సత్యమని నమ్ముతాడు వాడికి సందేహం ఉండదు నువ్వు స్వప్నంలోంచి ధ్యానంలోకి వెళ్ళి ఏదేదో వెతుక్కుని మళ్ళీ వెనక్కు వచ్చి స్వప్నం సత్యమేనేమో అని సందేహం వ్యక్తం చేస్తావేమిటి నువ్వు ధ్యానంలో ఉండు మాట్లాడుతున్నావా స్వప్నంలో ఉండు మాట్లాడుతున్నావా లేక యుక్తిలో ఉండి మాట్లాడుతున్నావా ఎటు చూసినా నీ ఆలోచన సరికాదు ఆయన అంటే బోయవాడ నేను ఆయనతో అన్నాను స్వామి మీరు చెప్పింది బాగానే ఉంది అది సరే కానీయండి నన్ను బోయ గురువు అంటున్నారేమిటి అది కేవలం నన్ను ఎత్తి పొడవడానికైనా వేరే ఏదైనా అంతరార్థం ఉందే అంటే వృద్ధముని నాతో అన్నాడు ఎత్తి పొడుపు కాదయ్యా జరగబోయే విషయాన్నే చెబుతున్నాను ఏమిటంటే నువ్వు ఒకప్పుడు మునివి ఇప్పుడు ఇక్కడ గృహస్థుగా ఉన్నావు నీకు నేను అతిథిగా వచ్చాను నీకు నాకు స్నేహం పెరిగింది ఆ స్నేహం వల్ల నువ్వు నన్ను ఇక్కడే ఉండమని కోరుతున్నావు కదా నేను నీ మాట మన్నించి ఇక్కడే ఉండిపోతాను నువ్వు నా సాన్నిధ్యంలో మళ్ళీ యోగ సాధన మొదలు పెడతావు ఇలా కాలం గడిచాక ఇక్కడ గొప్ప కరువు వస్తుంది అంటే ఏమిటి జరగబోయే విషయాలు వృద్ధముని గారు చెప్తున్నారన్నమాట దాంతో ఈ ప్రాంతాలలో ఉండే నీ బంధువులు చాలామంది నశించిపోతారు ఇంతలో ఇక్కడి రాజులకు యుద్ధం వస్తుంది ఆ కల్లోలానికి తట్టుకోలేక మిగిలిన గ్రామ ప్రజలు పారిపోతారు అప్పటికి నీకు కూడా వైరాగ్యం దృఢంగా కుదురుకొని ఉంటుంది కనుక మనం మాత్రం ఏమీ కలత చెందకుండా ఈ దగ్గరలోనే ఒక అడవిలో నివాసం కొనసాగిస్తాం కొంతకాలానికి ఆ ప్రాంతం అంత పెద్ద కీకారణ్యం అయిపోతుంది ఇది నూట యాభై రెండవ తరగతిలో వస్తుంది చాలా మృగాలు కొంతమంది బోయవాళ్ళు అక్కడ చేరతారు వాళ్ళల్లో ఒక బోయవాడికి నీకు స్నేహం పెరుగుతుంది నువ్వు వాడికి అనేక విషయాలు బోధించడం మొదలు పెడతావు వాడు ఒకప్పుడు నిన్ను స్వప్నం అంటే ఏమిటి అని అడుగుతాడు దాన్ని ఆధారంగా చేసుకొని నువ్వు వాడికి ఆత్మతత్వం అంత ఉపదేశం చేస్తావు ఆ విధంగా నువ్వు బోయేవాడికి గురువు కాబోతున్నావు అప్పటికి నేను నీ పక్కనే ఉంటాను నేను ఈ చెప్పినదంతా జరగబోతోంది ఈ విషయం నాకు యోగ వల్ల ముందే తెలిసింది ఇప్పుడు అందుకే నిన్ను బోయవాడికి గురువువి అన్నాను అప్పుడు నేను బోయవాడ నాయన నేను ఆ వృద్ధముని మాటలు విని ఆశ్చర్యపోయాను ఆ రాత్రి మళ్ళీ నా గురించి నేను ఆలోచించుకుంటున్నాను ఆ చుట్టూత చాలా కనిపిస్తున్నాయి కొండలు నదులు దిక్కులు ఇలా ఎన్నో ఇవన్నీ కాక నేనొకడేని కనిపిస్తున్నాను నేనెవరిని నేను నేలనే నీటిని నిప్పున గాలిని అకసన్నే అసలి పంచభూతాలు ఎవరు నిజంగా చూస్తే పంచభూతాలు అనేవే లేవు నేమేద్రయో నచేయం భూ నేదంఖం నాయమప్యహం చిన్మాత్రవ్యోమకచనం ఇదమాభాతి కేవలం నిర్వాణ ప్రకరణం ఉత్తరాార్థం నూట యాభై పదహారవ శ్లోకం ఇవి కొండలు కావు ఇది భూమి కాదు ఇది ఆకాశం కాదు ఇది నేను నేను కాదు ఇదంతా ఒక చిదాకాశం యొక్క ప్రకాశం మాత్రమే ఆకాశాన్ని మించిన ఆకాశం వంటి ఈ చిన్మాత్రమే ఇలా ప్రకాశిస్తుంది అది ఇలా ఎందుకు కనిపించాలి భ్రాంతి వల్ల ఆ భ్రాంతికి కారణం ఏమిటి దానికి అసలు కారణం ఉన్నదా నేను ఎవడి హృదయంలోకి ప్రవేశించి ఏదేది అన్వేషించాలని ప్రయత్నించానో ఆ నా శిష్యుడు కాలిబూడిదే అయిపోయాడు నేను కూడా కాలి బూడిద అయిపోయాను అయినా ఇప్పుడు నేను ఉన్నాను ఆలోచిస్తున్నాను నిర్వాణ ప్రకరణం ఉత్తరార్ధం నూట యాభై మూడవ సర్గ ఇరవయ శ్లోకం కనుక వాడిదేహము అసత్యమే నా దేహము అసత్యమే అందుకే ఈ కనిపించేదంతా చైతన్యం యొక్క ఆ మాత్రమే వట్టి ఆకాశం వంటిదే దీనికి ఆది లేదు అంతము లేదు కర్త లేదు కర్మ లేదు ఉపకరణము లేదు ఇంతకు ఈ భాషకు కారణం ఏమిటి సమాధానం దొరకడం లేదు అవును దొరకదు ఎందుకంటే ఇదంతా చిన్మాత్రం యొక్క ప్రకాశం అనుకోవడం నా పొరపటు చెన్మాత్రానికి ప్రకాశం అంటూ వేరే ఏమీ లేదు ప్రకాశమే చెన్మాత్రం నాపి కచనం చిన్మాత్రం వ్యోమ కేవలం నిర్వాణ ప్రకరణం ఉత్తరార్ధం నూట యాభై ఇరవై రెండవ శ్లోకం ఆ చిన్మాత్రమే శుద్ధమైన ఆకాశం అదే ఈ ప్రపంచం నాయన బోయవడ ఆ రాత్రి నాకు ఆలోచనలు అలా సాగాయి తెల్లవారేసరికి నా మనసు తేటపడింది నేను కర్తను భోక్తను కాదనే విషయం స్థిరపడింది అప్పటి నుండి ఇప్పటిదాకా మా గురువుగారు నేను అదే అనుభవంతో అక్కడ ఉండిపోయాం ఆ తర్వాత సంఘటనలు అన్ని ఆయన చెప్పినట్టే జరిగాయి నువ్వు నాకు శిష్యుడివి అయ్యావు అంటే బోయవాడు ఆ స్వామిని అడిగాడు అయితే స్వామి మీరు చెప్పేది ఏమిటంటే ఇదంతా స్వప్నమని అంతేనా మీరు ఎలాగూ దేహాన్ని విడిచిన స్వప్న పురుషులే కదా నన్ను ఆకోవలకే చేర్చేస్తున్నారు శాస్త్రాలు చెప్పే దేవతల్ని ఆకోవలోకే చేర్చేస్తున్నారు అందరూ ఒకరికొకరు స్వప్న పురుషులు అంటున్నారు ఇది ఇంతేనంటారా వీరంతా సదసద్మయులే అంటే ఉన్నా కూడా లేనివారి కిందే లెక్క అంటారా అంటే ఆ చిన్నముని బోయవాడుతూ అంటున్నాడు నాయన ఇది అంతే దీంట్లో సందేహం లేదు వెనక ఉన్న తర్కాన్ని చెప్పాను మా గురు శిష్యుల అనుభవాన్ని చెప్పాను అయినా నీకు జగత్తు సత్యం అనే భ్రాంతి పోవడం లేదు గురుసేవ శాస్త్రాభ్యాసం సాధనాభ్యాసం ఈ మూడు లేనిదే తత్వజ్ఞానం మనసులోకి ఎక్కదు నువ్వు తెలివిగలవాడివి ఆలోచించుకో నువ్వే నిర్ణయించుకో ఇక్కడ ఒక విషయం మనం గమనించవలసి ఉంది శ్రీరామ సభలో వశిష్ట సన్నిధానంలో జీవన్ముక్తిని అందుకున్న తన అనుభవాలను ఆ మహాసభకు వినిపిస్తున్న సందర్భంలో ఈ శవోపాఖ్యానం ప్రారంభం అయింది అందులో ఆకాశం నుండి పెద్ద శవం కిందకు పడుతూ ఉండగా దాని కింద పడి నలిగిపోబోయే విపశ్చిత్ రాజు అగ్నిదేవుని గురించి ప్రార్థన చేసి ఈ శవం ఎందుకు ఇలా పడుతోంది అని ప్రశ్నించాడు దానికి సమాధానంగా అగ్నిదేవుడు ఈ బోయవాడి కథను విపశ్చిత్ రాజుకు అందులో భాగంగా ఇద్దరు మునులు ఒక బోయవాడు వాళ్ల సంభాషణ ఇప్పటిదాకా జరిగాయి ఇక కథా పైభాగాన్ని అగ్నిదేవుడు మాటగా కవి కొనసాగిస్తున్నాడు ఇది నూట యాభై నాలుగవ సరుకులో వచ్చింది అగ్నిదేవుడు అంటున్నాడు విపశ్చిత్ తన గురువుగారైన ఆ ముని అంత నిశ్చయంగా ఆ మాటలు చెప్పేసరికి ఆ బోయవాడు కాదు అనలేకపోయాడు కానీ ఎంత స్పష్టంగా కనిపించే ఈ ప్రపంచం అసలేదు పొమ్మనడాన్ని కూడా జీర్ణించుకోలేకపోయాడు చాలా ఆలోచించాడు పరాబ్రహ్మకు అనగా శుద్ధ చైతన్యానికి అవిద్య అని ఒక శక్తి ఉందని ఆ శక్తి చేత ఈ ప్రపంచం సృష్టించబడిందని అందుచేత ఈ ప్రపంచం సత్యం అనడమే సముచితమని అతను ఆలోచించసాగాడు అయితే ఈ ప్రపంచం దాకా ఉంది దీనిని దాటిపోతే ఏముంది అనే ప్రశ్నలు అతని గొంతులో పచ్చి వెలక్కయలాగా పడ్డాయి ఈ విషయాలను తర్కంతో కాక తను స్వయంగా వెళ్ళి చూసుకోవడం మంచిది అనిపించింది కనక గొప్ప తపస్సు చేసి ఆ తపో వల్ల నిర్వాణ ప్రకరణం ఉత్తరార్ధం నూట యాభై ఐదవ సర్గ ఏడవ శ్లోకం ఎక్కడైతే ఆకాశం కూడా ఉండదో అక్కడికి స్వయంగా వెళ్ళి చూస్తాను అని అతను నిశ్చయించుకున్నాడు ఆ పొట్టుదలతోనే అతను తపస్సు ప్రారంభించాడు దానికోసం కొత్త కొత్త తాపస్సులతో స్నేహాలు చేశాడు తన తపోబలంతో తన ఆయుష్యం పెంచుకుని వేలకు వేలు సంవత్సరాలు తపస్సు కొనసాగించాడు దానికోసం అనేక తపోబలాలు తిరిగాడు ఆ తిరగడంలో ఒకసారి తన పాత గురువుగారి దగ్గరకే వచ్చాడు ఆయనను చూసేసరికి ఒక్కసారి కడుపు దేవినట్టు అయ్యే స్వామి మీరు పరమ ప్రశాంతంగా ఉన్నారు ఇలాంటి ప్రశాంతత నాకు ఎప్పుడు లభిస్తుందో కదా అన్నాడు దానికి ఆ గురువు జాలిపడి ఇలా చెప్పాడు నేను చెప్పాల్సినదంతా ఇదివరకే చెప్పాను కాని నీకు సదాభ్యాసం లేనందువల్ల అది హృదయానికి పట్టలేదు అది చాలక అవిద్య యొక్క పరిమాణం ఎంతకు తెలుసుకుందామని తపస్సు మొదలుపెట్టావు వేల సంవత్సరాలు తపస్సు చేసావు ఇది చాలదు కానీ నీ పట్టుదల గొప్పది ఈ తపస్సును ఇలాగే కొనసాగిస్తావు అయితే నన్ను అడిగావు కనుక నీ మీద ప్రేమతో ఏం జరగబోతోందో యోగ దృష్టితో చూసి ముందే చెప్పేస్తాను విను నీ భవిష్యత్తును వినడం వల్ల నీలో సత్వగుణం పెరుగుతుందనే ఆశతో ఈ పని చేస్తున్నాను నీకు జరగబోయే భవిష్యత్ చరిత్రను జాగ్రత్తగా వినో బోయవాడ నీ మొండి పట్టుదలతో నీ తపస్సును ఇలా నూరు యుగాలు కొనసాగిస్తావు అప్పుడు బ్రహ్మదేవుడు ప్రత్యక్షం అవుతాడు అప్పుడు మీ ఇద్దరికి ఇలా సంభాషణ జరుగుతుంది బ్రహ్మదేవుడు నిన్ను అడుగుతాడు వత్స ఏం కావాలో కోరుకో అప్పుడు నువ్వు అంటావు దేవదేవ బ్రహ్మదేవ ఆత్మ తత్వం గురించి చాలా విన్నాను పరబ్రహ్మ లాంటి వాడు అని అర్థం చేసుకున్నాను అర్థంలో ప్రతిబింబంలాగా ఆయనలో ఈ ప్రపంచం కనిపిస్తోంది అయితే అర్థం పెద్దదై ఉన్నప్పుడు దానిలో ప్రతిబింబం లేని ప్రదేశం కొంత మిగిలి ఉండాలి అలాంటి ప్రతిబింబ స్పర్శలేని అనగా అవిద్యా స్పర్శ లేని పరబ్రహ్మస్వరూపం ఎక్కడ ఉంటుందో అక్కడికి నేను స్వయంగా వెళ్ళాలి అని కోరుకుంటున్నాను దానికోసం ఈ నా శరీరం క్షణానికో యోజనంగా పెరుగుగాక అలా పెరిగి పెరిగి నేననుకున్న చోటికి నేను చేరాక నేను కోరుకున్నప్పుడు నాకు మరణం కాక అని అడిగితే బ్రహ్మదేవుడు తథాస్తు అనేశాడు అప్పుడు చిన్నమ్ముని అంటున్నాడు ఆ విధంగా బ్రహ్మదేవుడు వరం పొందిన నువ్వు అంటే బోయేవాడు నువ్వు అంటే ఇక్కడ బోయేవాడు గరుత్మంతుడిలాగా ఆకాశంలోకి ఎగిరిపోతావు నువ్వు పెడుతున్న కొద్దీ నీ శరీరం పెరిగిపోగలదు అలా నువ్వు ఆకాశంలో వేల వేల సంవత్సరాలు ఎగురుతూ ముందుకు పోతావు నీ శరీరం కోట్ల కోట్ల యోజనాలు పెరిగిపోతూ ఉండగలదు అలా ఎగిరి ఎగిరి ఎన్నాళ్ళికి అందు దొరకక విసుగు పుట్టి ఒకసారి వెనకకు చూసుకుంటావు అలా చూసేసరికి కోట్ల కోట్ల యోజనాల వైశాల్యం ఉన్న నీ శరీరం నీకు కనిపిస్తుంది నీ శరీరాన్ని చూసి నీకే భయం వేస్తుంది అప్పుడు నువ్వు ఇలా అనుకుంటావు అవిద్యామత ఘోరేయమనంతా చ ప్రమేయతేన చకేనాపి బ్రహ్మజ్ఞానం సమం వినా నిర్వాణ ప్రకరణం ఉత్తరాార్థం నూట యాభై ఐదవ సర్గ శ్లోకం అయ్యయ్యో ఈ మహా మహాఘోరం దీనికి అంతు లేదు దీనిని ఎవడూ కొలవలేడు సర్వసమైన బ్రహ్మజ్ఞానం తప్ప మరొకటి ఏదీ దీనిని దాటలేదు అలాంటి బ్రహ్మజ్ఞానం కలగాలంటే సజ్జన సాంగత్యం చెయ్యాలి సత్ శాస్త్రాభ్యాసం చెయ్యాలి ఆ ఆరింటికి ఈ దేహం పనికిరాదు దీనిని ఇప్పుడే విడిచేస్తాను అని ఆ ఆలోచన రాగానే నువ్వు బ్రహ్మదేవుడిచ్చిన రెండవ వరం యొక్క బలంతో రేచక ప్రాణాయామ విధానం ద్వారా నీ శరీరాన్ని వదిలేస్తావు తక్షణమే ఆకాశమంతా వ్యాపించి ఆ శరీరం కొండల గుంపు కింద పడినట్టుగా కిందకి పడిపోతుంది నీ జీవుడు మాత్రం ఆకాశంలో ఉండిపోతాడు నీ దేహం భూమి మీద పడడం వల్ల భూమి ఉన్న పట్టణాలు కొండలు మొదలైనవి అన్నీ పిండి పిండి అయిపోతాయి అప్పుడు కాళరాత్రిదేవి మాతృగణాలతో సహా వచ్చి నీ దేహాన్ని భక్షించి వేస్తుంది దానివల్ల భూమి మీద ప్రాణులు మళ్ళీ క్రమ క్రమంగా మొలకెత్తుకుని రాగలరు నాయన నీ మహాతపస్సు వల్ల రాబోయే వింత ఫలం ఇది బోయేవాడిది విని అడుగుతున్నాడు ఇదేం తపస్సు ఇదేం ఫలం నేనింత తపస్సు చేసేది ఇలాంటి దుఃఖం కోసమా దీనిని తప్పించుకునే ఉపాయం ఏదైనా ఉంటే చెప్పండి దానికి ముని అన్నాడు నాయనా కాళ్ళు వెళ్ళు తెరుచుకోవచ్చు ముడుచుకోవచ్చు అంతేగాని పొట్టివాడిని పొడుగ్గా చేయలేం పొడుగు వాడిని పొట్టిగా చేయలేం జ్యోతిశాస్త్రైరిన్యదూర్వంతో కదా నిర్వాణ ప్రకరణం ఉత్తరాార్థం నూట యాభై ఐదవ సరిగ్గా యాభై ఐదవ శ్లోకం జ్యోతిష్ శాస్త్రం వల్ల జరగబోయేది తెలుసుకోవచ్చు కానీ దాన్ని మార్చలేం అది అలాగే జరుగుతుంది దీనికి ఒక్కటే మినహాయింపు బ్రాహ్మతత్వజ్ఞానాన్ని సంపాదించిన మహాత్ములు మాత్రం కర్మలన్నింటినీ దాటి వెళ్ళిపోతారు కనుక పాతకర్మల వల్ల వచ్చే దుఃఖాలు వాళ్ళకి అంటావు అంటే పోయేవాడు అన్నాడు స్వామి ఆకాశమంతా ఉన్న నా శరీరం రాలి కింద పడిపోయినా నేనక్కడే ఆకాశంలో ఉంటాను అని చెప్పారు కదా ఆ తరువాత నాకు ఏమి జరుగుతుంది అంటే ముని అన్నాడు ఆ దేహం అలా పడిపోగా ఆ జీవుడు మాత్రం ప్రాణంతో సహ అవ్యాకృత ఆకాశంలోకి వెళ్ళిపోతాడు అవ్యాకృత ఆకాశం అంటే సూక్ష్మ పంచభూతాలలోని ఆకాశం విశాలమైన ఆకాశంలో చిన్న గాలి రేణువులాగా ఉంటుంది వాడి పరిస్థితి ఆ చిన్న రేణువులోనే ప్రాణము చిత్తము కూడా ఒదిగి ఉంటాయి అలాంటి ఆ చిత్తంలో ఆ జీవుడికి తన పూర్వవాసనల బలం వల్ల ఒక భూప్రదేశము దాని చుట్టూ త పెద్ద ప్రపంచము కనిపిస్తాయి ఎలా కలలో కొత్త ప్రపంచం కనిపిస్తుంది అలాగా వాసన బలం ఆ జీవుడికి ఈ ప్రపంచం నాదని ఇందులో ఈ భూమండలానికి తనే రాజునని ఒక వెర్రి ఆవేశం కలుగుతుంది వాడు అక్కడితో ఆగడు తన పేరు సింధు అని తను చక్రవర్తిని అని తన కింద చాలామంది సామంతులు ఉన్నారని అనుకుంటాడు అప్పటికీ ఆగడు తన ఎనిమిదవ సంవత్సరంలో తన తండ్రి గతించాడని తను ఆ చిన్ని వయస్సులోనే సింహాసనం ఎక్కేశానని తన రాజ్య సరిహద్దులలో విధూరథుడని బలవంతుడైన రాజు తనకు శత్రువుగా ఉన్నాడని వాడితో యుద్ధం తప్పదని కూడా అనుకుంటాడు అతను అనుకున్నవన్నీ కనిపిస్తూనే ఉంటాయి ఆ కనిపించడంలో సింధురాజుకు వందేళ్లు వస్తాయి విధూరథుడితో యుద్ధం జరుగుతుంది విధూరథుడిని సింధురాజు సంహరించేస్తాడు ఇక్కడ మనం గమనించవలసిన ఒక విషయం ఉంది ఈ కథ అంతా ఉత్పత్తి ప్రకరణంలో లీలోపాఖ్యానంలో విదూరతురి దృక్కోణం నుంచి చెప్పిన కథే అక్కడ సింధురాజు గురించి పెద్దగా వివరాలు చెప్పలేదు ఇప్పుడు ఆ కథను భవిష్యత్ కథగా తీసుకొచ్చి సింధురాజు దృక్కోణం నుంచి వివరిస్తున్నారు అని మనం గమనిస్తూ పై కథలోకి వెడదాం అప్పుడు ముని ఆ బోయవాడితో అంటున్నాడు నాయన బోయవాడ ఆ విధంగా యుద్ధంలో గెలిచిన సింధురాజును అభినందించడానికి మంత్రులంతా దగ్గరికి వస్తారు వారిలో మహర్షితుల్యుడైన మంత్రి ఒకడు ఉంటాడు ఆ మంత్రికి సింధురాజుకు మధ్య సంభాషణ ఇలా సాగలదు ఆ మంత్రి అడుగుతాడు రాజా మీరు యుద్ధంలో విదూరథుణ్ణి గెలవడం నిజంగా ఆశ్చర్యం అంటే అప్పుడు సింధురాజు అంటాడు ఆయనతో ఇందులో ఆశ్చర్యమేమున్నది నా బలం ముందు వాడేంత దానికి మంత్రి అంటాడు రాజా విదూరథుడికి లీలా అని ఒక భార్య ఉంది ఆమె మహర్షి వంటిది ఆమెకు సరస్వతీదేవి నిత్య ప్రత్యక్షురాలు ఆ దేవి తలచుకుంటే మనమెంత మన రాజ్యం ఎంత అయినా సరే మీరే గెలిచారు అది ఆశ్చర్యం అది విని సింధురాజు అంటాడు ఆ మాట నేను విన్నాను మీరు చెప్పేది నిజమే సరస్వతీదేవి వాళ్లను యుద్ధంలో ఎందుకు ఆదుకోలేదు దానికి మంత్రి అంటాడు ఆ విధూరథుడు సరస్వతి సరస్వతీదేవిని మోక్షం కావాలని ప్రార్థించాడే కానీ మరో కోరికతో ఉపాసన చేయలేదు అందుకే అతనికి మోక్షమే దక్కింది దానికి సింధురాజు సరస్వతీదేవిని నేను ఉపాసన చేస్తూ ఉన్నాను కదా నాకెందుకు మోక్షం రాలేదు దానికి మంత్రి మీరా దేవిని ఎప్పుడైనా మోక్షం కోసం ప్రార్థించారా లేదే ఎప్పుడు చూసినా శత్రు సంహారం కోసమే దేవతో ఉపాసన చేశారు అందుకే మీకు ఆవరమే లభించింది దానికి సింధురోజు అన్నది నిజమే మంత్రి ఈ విషయంలో మరణించినా కూడా విదూరథుడే గెలిచినట్టు లెక్క ఎవరు కాని సరస్వతి దేవి అంటే బుద్ధి ప్రదాత్రి ఆ తల్లి అతనికి మోక్షకాంక్ష కలిగించింది నాకెందుకు కలిగించలేదు దానికి మంత్రి అంటాడు రాజా దేవతలు ఎప్పుడూ స్వతంత్రించి ఫలితాలు ఇవ్వరు భక్తుల చిత్తవృత్తిని అనుసరించి ఇస్తారు అది వాళ్ల నియమం మీ చిత్తంలో సంహారతత్పరమైన అనుభవ సంస్కారం ఉంది అందుకే మీ మనస్సు ముక్తివైపుకు పోలేదు ఇది నూట యాభై ఆరవ సరుకులో వచ్చిన విషయం దానికి సింధురాజు అన్నది మంత్రి పూర్వజన్మలో నేను ఎవరిని ఈ క్రూర సంస్కారం నాకు ఎలా పట్టింది అంటే మంత్రి సమాధానం రాజా అది దేవరహస్యం అయినా మీరు అడిగారు కనుక చెబుతాను దానివల్ల మీకు క్షేమం కలుగలదు రాజా ఈ సృష్టిలో పుట్టే జీవులను పెద్దలు పన్నెండు రకాలుగా విభాగాలు చేశారు వాటిలో తామస తామసము అనే జాతి ఒకటి ఉంది మీరు కిందటి జన్మలో ఆ జాతిలో పుట్టారు ఇక్కడ మనం గమనించవలసిన ఒక విషయం ఉంది ఉత్పత్తి ప్రకరణంలో తొంభై మూడవ ఉపాధులలో రకాలు అనే శీర్షిక కింద వశిష్ట మహర్షి జీవోసాధులను మొత్తం పద్నాలుగు రకాలుగా చెప్పి వాటిలో రెండు విభాగాలను పునరుక్తులుగా చూపించి చివరికి పన్నెండు రకాలుగా తేల్చి చెప్పాడు వాటినే ఇక్కడ ప్రస్తావించి మళ్ళీ వివరించాడు కనుక మనం ఆ విషయాలను సంగ్రహించుకుని ముందుకు పెడదాం సింధురాజు అన్నమాట మంత్రివర్య ఒక జాతి మొత్తాన్ని తామస తామసం అనేస్తున్నారే మీరు అలాంటి పేర్లు పెట్టినవారు ఎవరు అప్పుడు మంత్రి సమాధానం ఎవరో మధ్యవాళ్ళు పేర్లు పెడితే అవి సార్థకమైన పేర్లు కాజాలవు ఈ సృష్టి మొత్తానికి మూల కారణమైన హిరణ్య గర్భుడి యొక్క సృష్టి సంకల్పంలో అంతర్భాగంగా ఈ జాతి ఇలా రూపొందాలి అనే నియతి ఏర్పడింది దానివల్లే తామస తామస జాతి కూడా ఆవిర్భవించింది నీ గడిచిన జన్మలలో ఒక జన్మ ఆ జాతిలో జరిగింది అంటే సింధురాజు ప్రశ్న అనేక జన్మల అంటే మంచి సమాధానం అవును చిత్ర చిత్రమైన జన్మలు ఎన్నో గడిచాయి అవన్నీ నాకు తెలుసు నీకు తెలియవు ఆ వరుసలనే ఒకసారి బోయవాడిగా పుట్టవు చాలా క్రూరంగా జీవించవు దాని ఫలితంగానే నీకు ఎప్పటికీ మోక్షకాంక్ష కలగడం లేదు అంటే సింధురాజు ప్రశ్న ఆర్య ఈ పాడు సంస్కారాలన్నీ ప్రక్షాళన చేసుకునే ఉపాయమే లేదా అంటే మంత్రి అన్నాడు రాజా విసుగు లేకుండా కృషి చేసే మనిషికి లభించని పదార్థం ఈ ముల్లోకాలలోనూ ఏది లేనే లేదు ఎవడు దేనిని కోరుతాడో వాడు దానికోసమే కృషి చేస్తాడు ఆ కృషిని మధ్యలో ఆపకపోతే దానిని పొంది తీరతాడు సత్కర్మానుష్ఠానంతో నీ పూర్వ దుస్సంస్కారాన్ని నువ్వు పోగొట్టుకోగలవు ఇదంతా చెప్పి ముని అంటున్నాడు ఈ చర్చల వరుసలో ఆ మంత్రి సింధురాజుకు చాలా తత్వబోధ కూడా చేస్తాడు దానివల్ల సింధురాజు పవిత్రుడై అప్పటికప్పుడే తన రాజ్యాన్ని కొడుకులకు అపజెప్పి అడవులకు వెళ్ళిపోయి తీవ్రమైన ఆత్మవిచారం ఆరంభించగలడు తత్ఫలితంగా మోక్షాన్ని కూడా పొందగలడు ఈ విషయం నూట యాభై వచ్చింది ఇక్కడ మనం గమనించవలసిన ఒక విషయం ఉంది విపశ్చిద్ రాజుకి ఆకాశం నుండి రాలిపడిన శవం యొక్క వృత్తాంతాన్ని వినిపిస్తున్న అగ్నిదేవుడు ఈ కథలో భాగంగా బోయవాడికి మునికి మధ్య జరిగిన సంవాదాన్ని అందులో అంతర్భాగంగా సింధురాజుకి మంత్రికి జరిగిన సంవాదాన్ని వివరించి ఇక ఆ పై కథను ఇలా కొనసాగిస్తున్నాడు అగ్నిదేవుడు అంటున్నాడు విపశ్చిత్ రాజా ఈనాటి తన దుస్సంస్కారం అన్ని యుగాల దాకా తనను పట్టి పీడించబోతోంది అని తెలుసుకున్న ఆ బోయవాడు అవాక్కు అయిపోయాడు ఇక గురుశిష్యులిద్దరూ కొంచెం సేపు మౌనంగా ఉండిపోయారు ఆ తరువాత ఇద్దరూ లేచి స్నానాలకు వెళ్ళిపోయారు మళ్ళీ ఇద్దరు ఆశ్రమానికి తిరిగి వచ్చారు బోయవాడికి మనసు కొంచెం తేలిక పడింది ఆ తరువాత గురు శిష్యులిద్దరూ మళ్ళీ వేదాంత చర్చలో పడిపోయారు అలా ఎక్కువ రోజులు సాగలేదు త్వరలోనే గురువైన విదేహముక్తిని పొందాడు బోయవాడు తన తపస్సులో తను మునిగిపోయాడు ఆశ్చర్యం ఏమిటి అంటే ఆ తరువాత సంఘటనలు అన్నీ ముని చెప్పినట్టుగానే జరిగాయి బోయవాడికి అన్నీ ముందుగానే తెలిసి కూడా దేన్ని మార్చలేకపోయాడు ఇదంతా ఈ సృష్టిలో ఉన్న అనంతకోటి బ్రహ్మాండాలలో ఒకదాంట్లో జరిగింది అక్కడే ఒక శవం ర్యాలీ పడింది అక్కడ ఉండే భూమి మీద ఆ శవంలోని కొవ్వు చాలా కాలం పేరుకొని క్రమంగా మట్టిలో కలిసిపోయింది అందుకే ఆ భూమికి మేధిని అనే పేరు వచ్చింది మేధిని అంటే మేధస్సు లేక కొవ్వు కలని ఇదంతా ఎక్కడ జరిగిందో ఆ జగత్తు మొత్తం నీకు సత్యంగా కనిపిస్తుంది మాకు స్వప్నపురణలాగా కనిపిస్తోంది అది భేదం ఈ విషయం నూట యాభై వచ్చింది రాజా సరే జరిగిందేదో జరిగింది నీ దృష్టిని ఇది నా దృష్టి నాది స్వర్గలోకంలో దేవేంద్రుడు నూరవ యజ్ఞం చేస్తున్నాడు అక్కడికి నన్ను రమ్మని మంత్రులతో కబురు చేస్తున్నాడు నేను వెళ్ళాలి నువ్వు కూడా నీ ప్రయత్నంలో ముందుకు సాగు నీకు తోచినదిక్కువంట ప్రయాణం సాగించు ఇక్కడ గమనించవలసిన విషయం మనకి అగ్నిదేవుడికి తనకు మధ్య జరిగిన కథాప్రసంగాన్ని శ్రీరామ సభలో వినిపిస్తున్న విపశ్చిత్ రాజు ఇక పైకథను తన మాటల్లోనే కొనసాగిస్తున్నాడు విపశ్చిత్ రాజు అంటున్నాడు అగ్నిదేవుడు ఆ విధంగా చెప్పి వెంటనే అంతర్ధానం అయ్యాడు నా పాత సంస్కారాల బలం వల్ల నాకు దిగంతాల వరకు వెతుక్కుంటూ వెళ్ళాలని అవిద్య యొక్క అంతం ప్రత్యక్షంగా చూడాలని మళ్ళీ పెరపెరలాడింది మళ్ళీ తిరగడం మొదలుపెట్టాను మళ్ళీ రకరకాల ప్రపంచాలు కనిపించాయి అయినా నాకు అవిద్య యొక్క అంతం కనిపించలేదు ఇలా తిరుగుతూ ఉండగా ఉండగా ఒక ప్రపంచం దగ్గరికి వచ్చేసరికి నాకు తెగ విసుగు వచ్చేసింది ఇక తిరగబుద్ధి కాలేదు అక్కడే స్థిరంగా మోక్ష సిద్ధి కోసం తపస్సు ప్రారంభించాను కొద్ది కాలంపాటు తపస్సు సాగిందో లేదో ఆ లోకపు దేవేంద్రుడు నా దగ్గరకు వచ్చి సంభాషణ ప్రారంభించాడు దేవేంద్రుడు నవ్వుతూ నాతో అన్నాడు రాజా ఎందుకీ శ్రమ నీకు నాకు కూడా మోక్షం రావాలంటే మధ్యలో ఒక మృగజన్మ అడ్డంగా ఉంది అందుచేత ఈ తత్వచింతనకు ఇది కాలం కాదు అంటే నేను అన్నాను ఆయనతో నేను అల్పుణ్ణి మానవుణ్ణి నాకు మృగజన్మ పాపం మిగిలి ఉంటే ఉండవచ్చు తమలాంటి మహాపుణ్యాత్ములకు కూడా ఇలాంటి గతి పట్టడం ఏమిటి ఇది మరీ ఆశ్చర్యంగా ఉంది నేను ఇలా అడిగితే దేవతుడు ఏమన్నాడు ఏం చేస్తాం విపశ్చిత్ రాజా నేను కూడా పూర్వాభ్యాస బలం వల్ల స్వర్గసుఖాల మోహంలో పడ్డాను ఆ మోహ ఒకసారి దూర్వాస మహర్షిడి అపరాధం చేశాను ఆయన శాపానికి గురి అయ్యాను అందువల్ల నీతో పాటు నాకు కూడా మృగజన్మ తప్పదు అది అలా ఉంచు నీకేదైనా వరం కావాలంటే కోరుకో అని ఆయన అంటే నేను అన్నాను ఆయనతో దేవ నేని అనంత సంసారంలో తిరిగి తిరిగి అలసిపోయాను నాకు త్వరగా ముక్తి కావాలి అదే నేను కోరుకునే వరం దానికి దేవేంద్రుడు అన్నాడు నాతో విపశ్చిద్ రాజా ముక్తి అంటే నామరూపాలకు అతీతమైన విశుద్ధ ఆత్మస్థితిని చేరుకోవడమే ఇలాంటి విశేషాలన్నీ నువ్వు పూర్వమే బోయవాడి కథలో విని ఉన్నావు అది ఒక ఇచ్చేది కాదు కనుక మరోవరం కోరుకో అంటే నేనున్నాను అప్పుడు దేవేంద్ర అయితే నేను మృగజన్మనెత్తాక నాకు ఏం జరుగుతుందో చెప్పండి అంటే ఆయన చెప్పాడు రాజా మృగజన్మ అంటే లేడి జన్మే నీకు నాకు జన్మ రావడానికి ఇంకా చాలా కాలం పడుతుంది అయితే చిత్రం ఏమిటంటే నువ్వు లేడిగా ఉండగా పరమ పవిత్రమైన శ్రీరామ సభకు చేరతావు అక్కడ వశిష్ఠమహర్షి అనుగ్రహం వల్ల విశుద్ధాత్మను నేనే అనే తత్వజ్ఞానం నీకు కలుగుతుంది అప్పుడు నువ్వు లేడి జన్మన్ను విడిచి పూర్వపు పురుష రూపాన్ని పొంది జ్ఞానాగ్నిచేత నీ శరీర బంధాన్ని దగ్ధం చేసుకోగలవు శుభమస్తు నేను వెళ్ళి వస్తా దశరథ మహారాజా దేవేంద్రుడు ఇలా చెప్పి వెళ్ళిపోయిన తర్వాత కొంతకాలానికి నేను జింకనవుతాను అనే స్థిర సంకల్పం నాకు పుట్టింది ఆ వెంటనే నేనొక జింకను అయ్యాను నన్ను మీ సామంతరాజులలో ఒకడు అడవిలో చూసి పట్టుకుని నీకు కానుకగా పంపాడు మహారాజా సభాసదులరా ఇది నా కథ ఆత్మజ్ఞానం లేనిదే అవిద్య యొక్క అంతం చూడడం ఎవరికీ సాధ్యం కాదు ఇదే నా జీవిత చరిత్ర చాటి చెప్పే నీతి అని విపశ్చిత్ రాజు శ్రీరామచంద్రుడికి దశరథుడికి అక్కడున్న మిగిలిన సభాసదులకి అందరికీ చెప్తే శ్రీరామచంద్రుడు విపశ్చిత్ రాజుని అడుగుతున్నాడు విపశ్చిత్ రాజా ఒక చిన్న సందేహం ఈ లేడీ స్వరూపం ఎక్కడో మీ సంకల్ప లోకంలో పుట్టింది అది ఇప్పుడు మా అందరి కళ్ళకు కనిపిస్తుంది దీనిని బట్టి ఒకడి సంకల్పంలో పుట్టిన వస్తువులు ఆ సంకల్పంతో సంబంధం లేని ఇతర జీవులకు కూడా కనిపిస్తాయని చెప్పినట్లు అవుతోంది ఇది ఎలా కుదురుతుంది అంటే ఒకడి కళ మరొకడికి కనిపిస్తుందా కనిపించడం లేదు కదా విపశిత్ రాజు ఈ ప్రశ్నకి సమాధానం చెప్తున్నాడు రామ మహర్షులు దేవతలు మొదలైన వారి వరాల వల్ల గాని శాపాల వల్ల కాని ఒక్కొక్కప్పుడు ఇలాంటి సన్నివేశాలు సంభవిస్తూ ఉంటాయి నా విషయంలోకి వచ్చేసరికి దూర్వాస మహర్షి దేవేంద్రుడికి శాపం పెడుతూ నువ్వు విపశ్చిద్రాస్తూ కలిసి లేడి జన్మను ఎత్తు అన్నాడు అందువల్ల నా సంకల్ప లోకంలో పుట్టిన లేడీ ఆ దేవేంద్రుడి లోకంలో కూడా కనిపిస్తోంది ఇది లోక దృష్టితో చెప్పిన సమాధానం యథార్థమైన సమాధానం వేరే ఉంది అది చెబుతూ విను యథార్థంగా ఆలోచించి చూస్తే పరబ్రహ్మలోనే అన్నీ ఉన్నాయి పరబ్రహ్మలోంచే అన్నీ పుడుతున్నాయి అన్నీ పరబ్రహ్మ స్వరూపాలే అన్నిట్లోనూ పరబ్రహ్మే ఉంది ఇది కదా పరబ్రహ్మ గురించి అందరూ చెప్తున్నది ఇలాంటి పరబ్రహ్మ విషయంలో ఇది కుదురుతుందని ఇది కుదరదని నియమం ఎవరు పెట్టగలరు ఒకటి సంకల్పంలో పెట్టిన విషయాలు మరొకటి సంకల్పంలో కలవవు అనే మాట కుదురుతుంది అవి కలుస్తాయి అనే మాట अहोनु विषमा मया मनोमोह विधानी विधय प्रतिषेधाच यदे स्थिति गता ईदी ब्रह्म यदे सत्षा यदेवामना निर्वाण प्रकरण उत्तराध नोटयाभतवसर्ग नलभ्योकटि नलभरूंश्लोक జీవులకు మోహాన్ని కలిగించే మాయ ఆశ్చర్యకరమైనదే అవును కాదు రెండూ దాంట్లో ఒకే చోట కలిసిపోతూ ఉంటాయి పరాబ్రహ్మశక్తి కూడా ఇలాంటిదే అది తనను తనే తనతో సృష్టి చేసుకుంటుంది తనతో అంటే తను అనే సాధనంతో అంతేకాదు ఈ బ్రాహ్మసత్త వలనే బ్రాహ్మను కప్పివేసే అవిద్యకు సత్త అంటే ఉనికి ఏర్పడుతుంది దాని ద్వారానే పంచభూతాలకు సత్తా ఏర్పడుతుంది వాటి ద్వారా వివిధ ప్రపంచాలకు సత్త ఏర్పడుతుంది దీనిని బట్టి ఆలోచిస్తే వేరువేరుగా కనిపించే ఈ ప్రపంచాలన్నీ ఒకటే అని చెప్పాలా దేనికది వేరు అని చెప్పాలా प्रपंचलू वाटं अज्ञा का सत्याल असत्याल अज्ञता तज्ञते चेह न सती नाप्यसत्थि सत्य सदसती चैक का मितखिम निर्वाण प्रकरण उत्तरार्थ నూట యాభై తొమ్మిదవ సరిగ్గా అరవయ్యవ శ్లోకం జ్ఞానాజ్ఞానాలు సత్యాలు కావు అసత్యాలు కావు సత్యాసత్యాలు రెండూ సత్యాలే రెండు ఒకటే ఇక్కడ ఏ మాటలు అతకోవు కట్టెలాంటి కాష్ట మౌనమే ఇక్కడ సముచితం ఇలాంటి ఈ సృష్టి విలాసంలో గతజీవుల పరంపరలో అడుగడుగునా సృష్టిలు అసంఖ్యకంగా ఉన్నాయి వాటిలో కొన్ని ఒకదానితో ఒకటి కల కలిసిపోతున్నాయి కొన్ని విడివిడుగా ఉంటున్నాయి ఇలా కలఘోరగంపగా ఉన్న ఈ సృష్టి పరంపరలో ఒకటి మరోచోడ కనిపిస్తుందని కానీ కనిపించదు అని కానీ నియమం ఎక్కడుంది అన్నీ ఆయా జీవుల కర్మశేషాలలో ఉండే సామ్య వైషమ్యాలను బట్టి సాగిపోతూ ఉంటాయి ఇందులో ఆశ్చర్యం ఏమీ లేదు విపశ్చిత్రజు ఇలా చెబుతూ ఉండగానే సూర్యాస్తమయం దగ్గరికి వచ్చింది ఆనాటికి సభ ముగిసింది జై గురుదత్త